స్పృహ న విరక్తిత్వ క్షీణ సంసార సాగరే క్షీణ సంసార సాగరే ఎవరికైతే సంసారములో సంసార సాగరం అనేటువంటిది ధరించడం ఆగిపోతుందో అది క్షీణించిపోతుందో అటువంటి వ్యక్తికి శూన్యా దృష్టి వృథా చేష్ట శిథలాని ఇంద్రియాణి దృష్టి అనేది శూన్యం అవుతుంది చేష్ట అనేది వృధా ఉంటుంది ఇంద్రియములనే వికలం అవుతాయి నా స్పృహ నా విరక్తి కోరిక ఉండదు విరక్తి ఉండదు అంటే ఇతని స్థితి ఎలా ఉంటుంది శూన్య దృష్టి ఆ చూసేదానికి అవిభక్త వస్తుంది నేను ఇదేనా చూస్తున్నాను అనుకోడు నా చేష్ట మృగా చేష్ట నే రెండో వస్తువుతో వ్యవహరిస్తున్నాను అనుకోడు ఇకలా ఇంద్రియ ఇంద్రియ పరిమితమైనటువంటి అవచ్ఛిన్నే ఉత్తమమైందని అనుకోడు ఈ రకమైన స్థితి ఏర్పడినప్పుడు నా స్పృహ కోరికే ఉండదు నా విరక్తిర్వా విరక్తి ఉండదు కాబట్టి ఈ కోరిక లేకపోవడము విరక్తి లేకపోవడము వికలమైనటువంటి ఇంద్రియాలు కలిగి ఉండడము చేష్టంలో ఏ రకమైనటువంటి మృతాత్మ ఉండడము శూన్యములో నష్టమై దృష్టి శూన్యంలో దృష్టి శూన్యమవడము ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకున్నట్టయితే నయనేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ పంచ జ్ఞానేంద్రియములు కానీ వీటి యొక్క వ్యాపారము నివృత్తం అవుతుంది అది ప్రవృతము కాదు నివృత్తము కాదు అటు విరక్తి లేదు అను విరక్తే లేదు ఈ రకమైనటువంటి స్థితి ఉన్నప్పుడు క్షీణ సంసార సాగరే ఎవరైతే ఈ సంసారాన్ని ధరించాడో అనుకునే భావన కలిగి ఉంటుందో ఎవరైతే ఆ క్షీణత్వాన్ని అనుభవిస్తుంటాడో ఆ ఉండే స్థితిలో ఆ రకంగా ఉంటాడు న న జాగర్తి నిద్రాతి నో మిలతి అహో పరదా ముసాగర్ మేలుకర్ణం లేదు వింటున్నారా నిద్రాతి నిద్రపోవడం అనేది లేదు నా ఉన్మీలతి ఉన్మీలనవు లేదు కంటి చెప్పలు వేయడము తెరవడము లేదు నా మీల మూయడము లేదు తర్వాత అహో పరదశ కో అతడు పరదశలో మాత్రమే ఉంటాడు ఈ పరదశలో ఉన్నటువంటి ఆ ఉత్కృష్ట స్థితిలో ఉన్నప్పుడు వర్తతే ముక్తచేత ఆ పరదశందు మాత్రమే ఆ ముక్తచేతస్కులైనటువంటి వ్యక్తి ఎప్పుడు పరదశలో మాత్రమే ఉంటాడు అపరదశలో ఉండడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి చైతన్యము యొక్క స్థితులు వాయువు యొక్క స్థితులను గడిచి జాగ్రత్త నిద్ర ఉన్మీలనము మీలనము అనే భావాలన్నీ దాటి పరస్థితిలో మాత్రమే ప్రవర్తిస్తుంటాడు అతనికి చైతన్యం ముక్తమై ఉంటాడు ముక్త చేత సహ మనస్సు ముక్తమై ఉంటుంది ముక్త చేత సహాయం ఎట్లా అవుతుంది చివరిదాకా ఉంది కరెక్ట్ శబ్దానికి మనస్సు అని కూడా అర్థం చెప్పుకోవాలి మనస్సు యొక్క బంధాల నుంచి విముక్తమైన వాడు అని అక్కడ చిక్షానికి వేరే రకాల అర్థాలు చైతన్యం అంటే కదలిక కదలిక కదలిక కదలికని కాదు కదలికకు మూలమైనది ఏదైతే ఉందో అది కదలికకు మూలమైనది ఎందువల్ల ఇక్కడ చేత చేత శబ్దానికి మనస్సు అని అర్థం చెప్తాం మామూలుగా ముక్త చేతస్ అని చెప్పేసి అన్నట్టు అయితే ముక్త చేతస్ కొడు అయినటువంటి జ్ఞానికే అని ఇక్కడ అర్థం ఇచ్చాడు వాస్తవానికి అర్థం అది కాదు ఇవ్వాలి అక్కడ సత్ అనేటువంటిది చిట్గా మారుతున్నప్పుడు చిట్ అనేది దృశ్యము ప్రవర్తమానం అవుతున్నప్పుడు దృశ్యముతో సంబంధం ఏర్పడుతున్నప్పుడు గతిశీలమైన వాయువుకి చైతన్యానికి సంబంధం కలిస్తు కలుస్తుంది చైతన్యానికి ఎప్పుడైతే ఈ రెండు సంబంధము తెలియకుండా పోయిందో అతను చైతన్యము విత్ మనస్సు స్థితి నుంచి విత్తిడు అవుతుంది మన సాగి మన సాగింది అని అనడానికి లేదు అక్కడింకా మనం వెంటనే ఆ కంక్లూషన్ రాకూడదు అక్కడ శబ్దార్థం చెప్పాడు ముగ్ధ చేతసహ్ ఆ స్పందన నుంచి దూరంగా ఉంది కదలికలకు లేకుండా ఆ స్పందన నుంచి దూరంగా ఉంది కదలిక వేరు స్పందన వేరు కదలికలన్నీ స్పందనవే స్పందనలన్నీ కదలికలు కాదు మళ్లీ దానిలో వేరే ఉందమ్మా దానికోసమే మళ్లీ తిరిగి దానిలో స్పంద కారికలు అని ప్రత్యేకించి గ్రంథం ఉంది స్పందన మీద ప్రత్యేకించి స్టడీ చేసేటువంటిది కాశ్మీర శైవ సాంప్రదాయంలో ఉందమ్మా స్పంద కారికలు అని చెప్తాడు ఆ స్పందన శివస్వరూపము అంటాడు కదలిక శక్తి స్వరూపము అంటాడు కాబీ ఆ అభిధానం వేరుగా ఉంటుంది అది దానిలోకి వెళ్ళదు ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చెప్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం తీసుకున్నట్టయితే నా జాగ్రత్త నా నిద్రాసి నా ఉన్ మీల నా మీలకి అంతేగా రెప్పపాటు కూడా అది తుటి మాత్రము కూడా లేదా ఒక రెప్ప కను రెప్ప కాలం కూడా అతడు ఏ మాత్రము కూడా జాగరణ లేకుండా ఉంటాడు జాగరణ లేకుండా వీటి గురించి ఉండే ఎప్పుడు వరదశలోనే ఉంటాడు కాబట్టి ఆ ముక్తమైనటువంటి చేతస్కృతి అంటే దృశ్యము ఆకర్షణ నుంచి దూరం అయ్యాడు ఎవరైతే దృశ్యం యొక్క ఆకర్షణ నుంచి దూరమయ్యాడో అటువంటి వ్యక్తి ఆ ఉత్కృష్టతను అనుగమిస్తుంటాడు ఇది పరదశ అని చెప్పేసి చెప్పబడింది తర్వాత సర్వ్ర దృశ్య స్వస్థ సర్వ్ర వాసనా సమస్తవాసనా ము రాజతే ఆ ముక్త చే ఎలా ఉంటాడు అనే దానికి వివరణిస్తున్నాడు మనం సర్వత్ర అన్ని చోట్ల తానే ఉన్నట్టుగా చూడ చూడబడతాడు సది చోట కూడా నిర్మలత్వాన్ని మాత్రమే మనం చూస్తాము సమస్త వాసనా ముక్తో అన్ని రకాలైన వాసనలు శాస్త్ర వాసన దేహవాసన లోక వాసన ఇవన్నీ కూడా ఉండవు ముక్త సర్వత్ర రాజతే ఆ ముక్తుడు సదా తనలో తాను ప్రకాశిస్తుంటాడు ఆ శుద్ధ బుద్ధ ముక్త ప్రకాశం అనేటువంటి దాన్ని అతను అనుభవిస్తుంటాడు శుద్ధాంతరంగుడు బుద్ధాంతరంగుడు బుద్ధాంతరంగుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్వరూప స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఆ స్థితి అవగాహనలోకి వస్తుందమ్మా ఇది సర్వత్ర ఇదివత్ర దుశ్యతే స్వస్థ విమలాశయ సమస్త వాసనా ముక్తో ముక్త సర్వత్ర రాజతే ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఈ తత్వ వికాసంలో కానీ తత్వ విశేషంలో ఇది తనకు తానే తెలుసుకునేటువంటి అంశం ఇది అందువల్ల ఇది ఏదో గమనిస్తున్నటువంటి అంశం కాదు అతనిలో వచ్చే ఒక పరివర్తన అతనిలో వచ్చే ఒక పరిణామము ఈ పరిణామములో కూడుకున్న జాగరణ రహితమైన ఒక విశ్రాంతి అనవరతమైన విశ్రాంతి ఆ అనవరతమైన విశ్రాంతి పోయినప్పుడు మిగతా అవన్నీ కూడా క్షమిస్తాయి అందుకే మనకు భగవద్గీతలో ఒక శోకం ఉంది రుక్షు అనేవాడు కర్మ కారణం వచ్చేది అంటాడు ముముక్షు అనేవాడు శమము కారణముచ్చాడు అని చెప్పడం జరిగింది ఆరో వచ్చాయంలో కాబట్టి శమము అనబడేటువంటి క్షమించడం ప్రతిది తన యొక్క స్థితిని కోల్పోయి తన యొక్క వృత్తిని కోల్పోయి తన యొక్క స్వరూపాన్ని కోల్పోయి స్వస్వరూపమునందు ఆత్మాన్ముఖమై సదా నిమగ్నమై ఉంటుంది ఈ నిమగ్నమైనటువంటి ఒక ఆయన ప్రత్యేక స్థితిని కదా అనుభవించడమే జరుగుతుంటుంది కాబట్టి ఈ స్థితిలో విమలాశయ సమస్త వాసన ముక్తో ముసర్వత్ర రాజతే కాబట్టి అన్ని చోట్ల చూసే తన్నే కాబట్టి ఆత్మవత్ సర్వభూతాన్ని అన్ని భూతములు తనకమలేని చూసుకుంటాడు సర్వత్ర విమలాశయ తనలో ఉన్న నిర్మలత్వమే అతనిలో కూడా కనిపిస్తుంది బంగారంలో చేయబడ్డ దానిలో బంగారం ఎలా కనిపిస్తుందో మీ చేత చేయబడ్డ దానిలో విషయం ఎలా కనిపిస్తుందో మీలో ఉండే నిర్మలత్వం కూడా ప్రకాశిస్తూ అదేవిధంగా నిర్మలత్వంగా ప్రతిపాదిస్తూ ఉంటుంది కాబట్టి ప్రాతిభాషిక సత్యాన్ని కూడా మనం అంగీకరించాలి సమస్త వాసన సర్వత్ర రాజతే ఈ సమస్త వాసనల నుంచి ముక్తమని ఉండాలి ఆ ముక్తమైనటువంటి పరిస్థితిలో అతడు ముక్తుడుగా సర్వత్రా ప్రకాశిస్తుంటాడు పశ్యన్ శృణ్ స్పృశ్యన్ముక్తో ము కాబట్టి అతడు రాగద్వేషముల నుండి అనిహిత కోరుకున్నటువంటి దాని నుంచి కోరుకున్న వాటి నుంచి కోరుకోనని వాటి నుంచి కూడా ముక్తుడై ఉంటాడు ఎప్పుడు స్పృశ్యం చూస్తున్నప్పటికీ శ్రోన్వన్ వింటున్నప్పటికీ స్పృశం తాకుతున్నప్పటికీ యుగ్రన్ వాసన చూస్తున్నప్పటికీ అశ్ర తినుకీ గృహ గ్రహిస్తున్నప్పటికీ వదన్ మాట్లాడుతున్నప్పటికీ నడుస్తున్నప్పటికీ అంటే అన్ని స్థితిలోనూ కూడా ధర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేసే ప్రతి వ్యాపారంలోనూ కూడా అతడు ఈహిత అనిహిత అనేటువంటి వాటి నుంచి ముగ్ధమై ఉంటాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు పశ్యన్ శృన్ స్పృశన్ అమ్మ వచ్చిన సందర్భంలో ఒక మాట చెబుతాము దాన్ని మర్చిపోయాను ఏదో డిస్కషన్ లో అమ్మ ఒక విచిత్రమైనటువంటి యోగ ప్రక్రియను వేరే వాళ్ళకి జరిగినట్టుగా చూపించింది అమ్మ అదేమిటంటే మీకు అమ్మ జీవిత చరిత్రలో ఒక చోట మాధవాచార్య వారు వృత్తాంతమని వస్తుంది ఏమ్మా ఆ మాధవాచార్య వృత్తాంతంలో మన్నవ గోపాలకృష్ణయ్య గారి కుమార్తె ఒక ఆమె నాగదేవతను పూజిస్తూ ఉంటుంది చివరికి మరణిస్తుంది ఆ మరణించే సమయంలో ఒక చిన్న వాక్యంలో అమృతపానము అని ఒక యోగ ప్రక్రియ ఉంది అది ఆమెకు సిద్ధించినట్టుగా చెప్పబడింది అమ్మాటేస్తున్నా ఆ గుట్ట ఎందుకు వేస్తుంది అన్నప్పుడు మన కట్టింది నాకు అది అది కొండని శక్తి ఒత్తినప్పుడు ఆ గుట్ట అమృతం వస్తుందమ్మా అవునప్పుడు మరినమ్మ తాతమ్మ గారు అంటారు మరిడమ్మ తాతమ్మ గారు చెప్పిన తర్వాత ఆ టైమ్ లో అక్కడికి చిప్పుడు పాము తల తన నెట్టి మీద ఒత్తినట్టుగా ఉంటుంది అంటారు పాము తలతో తన మీద ఉంటుంది అంటారు అని గుటక వేస్తుంది అంటారు అక్కడ కాబట్టి ఆ ఒత్తిడి మనబడేటువంటిది కేచరి బుద్దేదమ్మా అది అది కేచరి విద్యకు సంబంధించిన సాంప్రదాయం అది అది ఆమెకు అనుభవంలోకి వచ్చేట్టుగా అమ్మ చూపించారు అక్కడ అవును ఇంకా చాలా మందికి మిస్ అవుతారు అది మీరు అందుకోసం చెప్తున్నాయి మీకు గుటక ఎందుకు వేయడం జరిగినప్పుడు ఆ గుటక వేసినప్పుడు పైనుంచి అమృతం వస్తుంది లోపలి నుంచి అమృతం ఏ స్థితిలో మాకు యోగ సాంప్రదాయంలో చెప్పడం జరిగింది దాని గురించి అది ఏ రకంగా తెచ్చుకోవాలి దాని కూడా దాన్నే సమన్వయం చేస్తూ అమ్మ మౌలాలితో రెండు మూడు సార్లు అంటుంది మౌలాలితోనే కాదు ఇంకా మిగతా వాళ్ళతో కూడా పాము కాటు వేసినట్టు కనిపించినప్పుడు అది అమృతం కూర్చున్నట్టుగా నీకు అంటుంది మౌలాలిని అమృతం ఆ అమృత బిందు వర్షించడం అనేటువంటిది కొండనీ శక్తిలో ఉండే ప్రత్యేకమైన అంశం అమ్మ దానికి దీనికి సమన్వయం ఉంది అక్కడ అమ్మ చెప్పిన దానికి ఇక్కడ మనవ గోపాలకృష్ణ గారు కూ అనుభవించిన దానికి అక్కడ పాముని ప్రవేశపెట్టిన దానికి ఒక సంబంధం ఉందమ్మా అమ్మ పరోక్షంగా కొండల్ని యోగం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు అందులో అదొకటే కాదమ్మ ఇంకా చాలా చెప్పారు ఇక్కడ కొండల్ని యోగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అమ్మ ఎంతో విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు ఎంత మరకు మరి దాన్ని ఫాలో అయ్యి చూస్తున్నారు తెలియదు నాకు మాటల్లో నాకు అనిపించింది కాబట్టి అది మీకు చెప్దామని అనుకున్నాను అంతకుమించి వేరే చింతలతో చాలా వివరంగా చెప్తుంది కదండి అవునమ్మా చింతలతోపుల వర్ణంలో ఆ విషయం అది వేరమ్మా అది మళ్ళీ చింతలతోపులు రెండు వర్ణాలు సంవత్సర సమయంలో ఒకటి పెళ్లికి ముందు మౌలానితో కలిపినప్పుడు ఒకటి మౌలా దీని గురించి మౌలాలు కలిసినప్పుడు అఠయోగ సాంప్రదాయం చెప్తుందమ్మా షత్క్రోపాసన అఠయోగ సంప్రదాయం సుషమునాడి సుషము నాడి యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారమ్మా అమ్మ అంటే ఎందుకంటే చాలా మంది దాన్ని సమన్వయం చేసుకుంటే అవన్నీ తెలుస్తాయి సమన్వయం చేసుకోకపోతే చరిత్ర పడేస్తాం హర్షన్ శృణన్ జిఘ్రన్ హర్షనన్ గ్రహణన్ వదన్ రజన్ అంటే చూస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ తాకుతున్నప్పటికీ వాసన చూస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ గ్రహిస్తున్నప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ నడుస్తున్నప్పటికీ ైర్ముక్త ఇది కావాలి ఇది అక్కర్లేదు అంటే ఇక్కడ ఇది కోరిక లేదు లేదు అనేటువంటి వాటికి కొంతమంది మహాశైరుంటారు ఆయన చెబుతూ ఇక్కడ చెప్తా నందతి నచతి నృష్యతి ృాతి మురస అన్ని చోట్ల కూడా ఆసక్తి లేనివాడు అండి అన్నిట్లా అతడు ముక్తుడైనప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది నా నిందతి ఎవరిని నిందించడు స్థౌతి డు నాష్యతి తనకేదో జరిగిందని సంతోషించడు నా కు్యతి కోడు నా గతి ఎవరికి ఏది నా గృహాతి స్వీకరించడు ఎందువల్ల అంటే అన్నిటి నుంచి ఇతను వేరై ఉన్నాడు అంటే నిందాస్తు తల్లి సమానంగానే తీసుకుంటాడు హర్షకోసాలని సమానంగానే తీసుకుంటాడు దాన పరిగ్రహణాన్ని సమానంగానే తీసుకుంటాడు అందువల్ల తనకంటా వెరుగా లేనప్పుడు ఇవ్వడం కానీ ఒకళ్ళకి తీసుకోవడం కానీ ఒకళ్ళు నిందించడం కానీ ఒకళ్ళని సిద్ధించడం కానీ ఒకదాని పట్ల హర్షం వ్యక్తం చేయడం కానీ ఇంకో దాని పట్ల కోపం వ్యక్తం చేయడం కానీ ఇలాంటివేమి కూడా జరగవు అని చెప్పడం జరుగుతుందమ్మా సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక పరిణామాన్ని మనం తీసుకుంటే సానురాగా దృష్టం దృష్ట్యా మృత్యుం సముపస్థితం అవిక్వలమ స్వస్థో ముక్త మహాశయ సానురాగాం స్త్రీయం దృష్ట్యా స్త్రీలు వచ్చి ఎంతో అనురాగంతో చూసినప్పటికీ కూడా మృత్యుం వా సముపస్థితం తావే సమీపానికి వచ్చినప్పటికీ కూడా అవిహ్వల మహస్వస్థో అవిహ్వాల మనహస్వస్థో అవిహ్వలు కానటువంటి మనస్సు కలిగిన వాడ ఉంటాడు ఆ ముక్తుడైనటువంటి మహాశయుడు అంటే ఇక్కడ వీటి యొక్క భావం ఏమిటి ఈ శ్లోకాల యొక్క భావం అతడు ముక్తుడు వికలేంద్రియుడు విజిత చిత్తుడు వాసనారహితుడు ఈ రకమైన స్థితిలో అతని యొక్క మానసిక స్థితి ఆయా రకాలుగా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు చెప్పినటువంటి ఆరు శ్లోకాలు ఒక్కసారి చూద్దామండి దగ్గర వెళ్ళి ృా చేతిద్రామీల వర్తచేత సమస్తవాసనా ముక్త రాజతే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గృహన్ వదన్ వ్రజన్ నిహితనిహితైర్ముక్త నిందృరసరాగాం స్త్రి మృత్యుం వా సముపస్థితం అవిక్వలమస్థోయ ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకొక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాడమ్మా పరే నార్యం సంపత్సేషన సమదర్శిన సుఖే దుఃఖేఖు కాని దుఃఖమనందు నరుని కాని నారుల ఎందుకు విపత్సు సంపత్తునందు కానీ విపత్తునందు కాని ఉంటాడు అతను ధీరుడుగా ఉండి సర్వత్ర సమదర్శన అతనికి అందులో విశేషం ఏమీ కనపడదు ఎందుకంటే అతడికి సుఖమన్నా ఒకటే దుఃఖం ఒకటే నరుడన్నా ఒకటే నారి ఒకటే సంపత్ అన్నా ఒకటే విపత్తున్నా ఒకటే కాబట్టి అవేమి కూడా లేనటువంటి ఒక స్థితిలో అక్కడ ఉంటున్నాడు అనే భావాన్ని చెప్పడం జరుగుతూ వస్తుందమ్మా అదే అమ్మా పరిస్థితి అవునమ్మా ఇక్కడ అన్ని కూడా పోయి ఆ స్థితిలో ఒక పరిపూర్ణ ఒక మానసిక స్థితి ఉంటుంది ఇప్పుడు దానికి ఆ స్థితి అమ్మకుంది అది మామూలుగా వాళ్ళకంటే ఏదైనా ఒక ఇంకొక లక్ష్యం మీద దృష్టి పెట్టినప్పుడే కదండీ ఇది మనకి అది కలిగేది అంటే మిగిలిన గురించి పట్టించుకుంటాను వచ్చేది ఎందుకంటే దత్తోన్నయ అనేవాడు ఇప్పుడు చెప్పండి దత్తోన్నయ్య ఏమనేవారంటే ఇదేంటే అమ్మ చెప్పిన ఈ రూపభేదమే కాదు లింగ భేదం కూడా లేకుండా ఉండాలి అనేది అమ్మ అంటే అప్పుడు అంటారు ఈ వేదాంతం భక్తి వీటికే కాదు హైమ తను అంటే ఏమంటారు శివసేన టైం దీనిలో ఉన్నాయా ఆర్ఎస్ఎస్ లో ఉండేవారు చెప్పండి ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళకున్న దీక్ష అంటే పని మీద ఉన్న దీక్ష వల్ల వాళ్ళకు కూడా ఇట్లాంటిదే ఉంటుంది ఏదైనా ఒక పని మీద దీక్ష ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి బ్రహ్మచర్యం జరుగుతుంది అమ్మే చెప్పింది అన్నది అంటే ఇది పట్టించని స్థితి ఇంకంటే మీ లక్ష్యం మీద దృష్టి తీవ్రంగా ఉన్నప్పుడు మిగిలినవేవీ పట్టని స్థితి కలుగుతుంది అన్న అమ్మ చెప్పింది ఇవన్నీ కూడా దానికే దారితీస్తాయని వ్యక్తునే అన్నారు సార్ అందుకని గుర్తొచ్చింది ఇప్పటికే ఈ సాధనకి అంటే నీకు ఏదైనా ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ స్థితులన్నీ ఏర్పడతాయి ఆ లక్ష్యం మీద నీకు దృష్టి స్థిరంగా నిలబడినప్పుడు ఉపయోగపడింది ఏంటంటే అప్పుడే కదా మిగిలినవన్నీ పట్టవు నాలుగు శాతాలు సంసారం క్షీణించిన నరులో నహిస నైణ్యం వాడు హింసకి ప్రాముఖ్యత దివరు కారుణ్యానికి ప్రాముఖ్యత ఇవ్వరు ఔద్ధత్యం దీనత నీనత ఔద్ధత్యాన్ని చూపించరు దీనత్వాన్ని చూపించరు నాశ్చర్యంచోభ ఆశ్చర్యాన్ని చూపించారు క్షోభని చూపించారు అంటే ఒక పెరాబలిక్ పాల్ లాంటిది అంటూ ఉండదు ఒక ఉన్నతానికి వెళ్ళడం మళ్ళీ ఉన్నతానికి వెళ్ళడం కింద పడిపోవడం అనేటువంటిది ఆ సంసక్త విరక్త అనేటువంటి భావాలు కూడా లేకుండా ఉంటాయి ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి మనస్సు మనస్సు ఉన్నప్పుడు ముక్త చేతస్కుడు అయినటువంటి వాడు ఆ రకమైనటువంటి తత్వభావాన్ని కలుగు కలుగుతూ ఉంటాడు వినయే అసంశక్తమ సత్ నిత్యం ప్రాప్త ము కరెంట్ పోయింది అందువల్ల కనపట్టండి నాకు నముక్తుడైన విషయము ఉండదు ద్వేషము ఉండదు అసలు విషయం పట్ల ఉండేటువంటి వాడికి ఇతనికి విషయ లోలప అనేటువంటిది కూడా ఉండదు అసంసక్త మనాహ నిత్యం మనస్సు ఎప్పుడు కూడా సంసర్గం లేనటువంటిదిగానే ఉంటుంది ప్రాప్తా ప్రాప్తమ ఉపాస ఉపాసు ఇది ప్రాప్తము ఇది అప్రాప్తం అనేటువంటి భావన కూడా ఉండదు ఈ రకమైన భావన లేకపోవడానికి ఒకటే చోట వాడే నెగటివ్ సెన్స్ నా అనేటువంటిది ఇది అన్నిటికీ వర్తిస్తుంది అంటే నా ముక్కో నా విషయ ద్వేష్ట నవ విషయలోపహ అసంశక్త మనం ప్రాప్తం ఉపాస్ కాబట్టి అతను ముక్తి లేదు విషయంలో పట్టిన దేశమూ లేదు ముక్తి లేదు విషయాలేదు అదే విధంగా అసంశక్తుడై ఉంటాడు ఇప్పుడు కూడా ఉంది ప్రాప్తమా అప్రాప్తమా అనేటువంటి కూడా అతను ఏమాత్రం గమనించడు కాబట్టి ఆ మానసిక స్థితిలో ఉంటాడు అని చెప్పడం జరుగుతూ వస్తోంది వస్తున్నప్పుడు అతను ఎలా ఉంటాడు అంటే సమాధాన అసమాధాన హితాహిత వికల్ప ూన్యత్తి కైవల్య సంస్థిత అతడు కైవల్యవ సంస్థితాడు సమాధాన సమస్థితిలోనూ ఉండడు అసమస్థితిలోనూ ఉండడు హిత సు లేదు అహితమూ లేదు అతనికి సమస్థితిలోనూ లేడు అసమస్థితిలోనూ లేడ రెండిట్లోనూ ఉండడు ఇది ఎట్లా సమన్వయం అవుతుంది అన్నయ్య అవునమ్ సమాధానం అంటే అట్లా సమస్థితిలో ఉంటాడంటే అయింది అన్నారు అందుకని అర్థం కాలేదు ఇప్పుడు సమస్థితి అనేటువంటి దాని ప్రత్యేకించి నిర్వహించినట్టు అయితే నువ్వు అసమస్థితి అని ఇప్పుడు అసమం అనేటువంటిది అది లేదుగా అంటే ఇక్కడ మొన్న మీరు చెప్పిన అవసరానికి దుప్పటి కప్పుకున్నట్టు అన్నట్టు ఏదొస్తే అది అనుభవించడం అనేది ఇది అవుతుందేమో అప్పుడు అంతవరకు అంటే అది దుఃఖిచ్చాడు కదా అనదు రాములు వారు అమ్మ ఏడ్చినట్టు దుఃఖిచ్చారు కదా అనదు మనతో పాటు నాగారు అంటానికి లేదు రెండుగా కనిపిస్తున్నాయి కానీ ఇది లేదు అది లేదు అది లేదు అప్పుడు అదే అప్పుడు సరిపోతుంది అది ఆ మాట అంతా ఇప్పుడు శూన్య చిత్తో నది కైవల్యం ఇవ సంస్థిత కైవల్యం యొక్క కేవలత్వంలో ఉన్నట్టుగా ఉంటాడు ఈ ఉన్న సమాధానా. సమాధాన సమాధాన సమాధాన అసమాధాన అక్కడ అక్కడ అప్పుడు దీర్ఘం వస్తుంది అక్కడ సమాధాన ప్లస్ అసమాధాన అక్కడి మళ్ళీ అక్కడ నా దీర్ఘం అవుతుంది మీకు సమాధానా సమాధానా అక్కడ ఇచ్చాడు రెండు మాటలు ఆ శ్లోకంలో చూడండి ఆ సమాధానము అసమాధానము హితము అహితము వికల్పవా దానిలో వికల్పమేమీ లేదు శూన్య చిత్తో హి శూన్య చి నజానాతి అతడు శూన్యమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటాడు అతడికి ప్రత్యేకించి శరీరం అంటూ ఉండదు అంటే అతడు జ్ఞానేంద్రియ క్రమేంద్రియ మనేంద్రియ అంతరింద్రియ భావాలని దాటి వెళ్ళిపోయినవాడు ఆ రకమైన స్థితిలో అతనికి ఏమీ లేవు అని చెప్పడం ఇక్కడ అదేమైనా ఉన్నట్టయితే ఇది ఎగుడు ఇగుడు ఇది ఎత్తు పాలామని చెప్పేసి మనం అనుకున్నట్టుగా అనుకుంటాం అతనికి సమస్థితి లేదు విషమస్థితి లేదు అతనికి హితమూ లేదు అహితము లేదు శూన్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు నిక్షిత అంతర్గడిత సర్వాశ కున్న విప్యతే అంతర్గణిత సర్వాశ లోపల కలిసిపోయినటువంటి అన్ని రకాలైన కోరికలు కలిగినవాడు అంటే అతను విస్తరించకుండా కేవలము కేంద్రకం మాత్రమే దృష్టి పెట్టినవాడు అంతర్గిత సర్వాశ అంటే విక్షేపము ఆవరణి లింగస్థితికి చేరినటువంటి వ్యక్తి కురవన్నది నా లిక్క అతను చేయగలిగింది లేదు అతను అంటుకునేది లేదు నిర్మమో నిర్హంకారో నా కించింది ఇది నిశ్చిత లేదు అహంకారమో లేదు నా కించింది ఇదే అని చెప్పేసి ప్రత్యేక నిశ్చయించి చెప్పాల్సింది ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటూ మన ప్రకాశ సమోహ స్వప్నజాడ్య వివర్జిత దశకామపి భవే దళిత మానస భవే దళిత మానస భవే దళిత మానస దళిత గడిచిపోయినటువంటి మనస్సుమైపోయినటువంటి మనస్సు నిన్న లయోగం చెబుతూ లయోగంలో చిత్తలయము లయోగం అంటాడు ఆ మనస్సుమైపోయినప్పుడు చిత్తము లయమైపోయినప్పుడు మన ప్రకాశ సమోహ స్వప్న జాడ్య వివర్జిత మనస్సు వికసించింది అనేటువంటి సమూహము ఉండదు స్వప్నం అనేటువంటి జాడ్యం అనేటువంటి వాడు కాడు దశాం కామపి ఏ స్థితి అయినప్పటికీ కూడా దాన్ని అంగీకరించేవాడుత మాన మనస్సు కలిగిన వాడు వచ్చిందరిస్తాడు కాబట్టి ఆ రకమైన స్థితిని చెందినప్పుడు ఇతడి యొక్క తత్వ తత్వపరమైనటువంటి ఉపదేశం పూర్తవుతుంది అని చెప్తారు ఇక్కడ ఈ భావాలన్ని కూడా తీసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే అదొక మనస్థితి చైతన్య శూన్యస్థితి చిత్తశూన్యస్థితి ఇంద్రియ వైకల్యస్థితి కైవలస్థితి చెప్పబడుతోంది అక్కడ చేయడానికి చూడడానికి పుచ్చుకోవడానికి ఇవ్వడానికి తినడానికి తినడానికి భావించడానికి భావించకపోవడానికి ఇది చైతన్యం ఇది జీవం అని తెలియడానికి మరణం ఇంకొక ఇంకోటి తెలియడానికి అవకాశం ఏమి ఉండదు ఆ రకమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు అతడు ముగ్ధచు అతడు సదా వేరు కాదని తెలుసుకుంటున్నప్పుడు అతని మానసిక స్థితి ఈ రకంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందమ్మా దీనితో ఈ అధ్యాయం పదిహేడు అధ్యాయం పూర్తి అయిపోయిందమ్మా అది అక్కడ స్థిరపడ్డవాడి లక్షణాలని చాప్టర్ లో చెప్పారు అంతకు ముందు అవన్నీ వదిలి వదిలి వదిలి వదిలి అంటూ ఇప్పుడు వదిలిన తర్వాత ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు సుస్థిరంగా ఉన్నాడనేది అవునమ్మా అంటుతి ఇక్కడ పొద్దున ఒక మాట వచ్చిందండి ఆయనకు అంటే అమ్మది మీరేం చెప్తారా అనుకున్నాను